పరుషుతుడ బేవా మీకు వననాలనైనా సర్వనతుడుగు తండ్రి మీ కృతజ్ఞతలు ప్రభావ ఈ విధంగా చింత మనలు కాచి కాపాడందుకు మీకెంత వదనాలనైనా ఈ రాత్రి సమయం ఉండే ప్రభావ మీ సమయం గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని మీరు మాకు ప్రభా ఎంతమందికి లేదు నైనా అని మీరు మాకిచ్చినారు ఆటువంటి ఆశని దాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడవునైనా మీకే వదనాలు అర్పించుకుంటున్నాం మాతో మాట్లాడండి మనం బలపరచండి తల్లిమలి ప్రభు జ్ఞానం ముందు దేవుని చిత్తమని కొలసలు రాసిన పత్రిక మొదటి అధ్యయనానికి ఒక పర్యాలు మరి జ్ఞాపకం చేస్తాను ప్రభావ కాబట్టి నేను మీ అందరి మీ విధుకలాగిన మీ అందరి మీ బలపడలాగిన సపరేట్ ప్రభావం మీకు వాక్యం మీద ఎంత ఎంత భాగ్యం మీకు ఎంత పద్నాలుగు ప్రభావం వాక్యాల ధరిస్తున్నాను ముఖ్యంగా పదమూడు ఆధ్యామితండి మృగాలకు సంబంధించినవి వాటికి సంబంధించిన విషయాలు మాకు ఏర్పాటు ఇచ్చండి ఈ రోజులు ఏ రీతిగా మేము ఓ ప్రభావం అని మమ్మల్ని మేము ఓ ప్రభా మీతో నడిపించండి మీ రీతిగ్యతిగం స్పందించాలా మీరే సహాయకులు నడిపించండి పరిశుధాత్మ కార్యక్రమం ఇచ్చండి పరిశుధాత్మ సహవాసంలో మీరు చివరి వల్ల సేపడండి తనగా అభిషేకించండి రూపావరం అనుగ్రహించండి ప్రయోజనం సంఘక్షేమం కొరకు ముఖ్యంగా మెరవించిన ప్రయోగం ప్రజలను కొరకు మేము ప్రయత్సపడాల వాటి వాడి భూప్రభావాన్ని నిర్మించడం నడిపించాలంటే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రార్థిస్తున్నాం అనేక ప్రాంతాలలో ప్రాభావిత ఆంధ్ర ప్రాంతాల ప్రభుత్వం ఆయన తన్మలి వరదల తమ్మలి ముఖ్యమంత్రి గారికి బాధితులు ఇప్పుడు నేను తెచ్చండి సహాయపడండి ఆహారం అనిపించండి నీళ్ళు అనుకరించండి మెడిసిన్స్ అనుకరించండి ప్రభు మాటలు త్వరగా చూసిన వాళ్ళు సహాయపడమని ప్రార్థిస్తున్నాం కింద ప్రభు యొక్క ఆరంధ మీరే ఆధిపత్యం వహించండి మళ్ళీ నడిపించండి చిన్న గొరె నడిపించినట్లు నడిపించండి వీటిని అర్థం చేసుకోవాలా వాటి ప్రకారం జీవించాలా ప్రభు ఈ యొక్క వాక్యాలని అనుభూపకరంగా మేము ప్రకటించాలి అటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించామని ఏ సీకరిస్తున్నానో ప్రార్థిస్తున్నాం తండ్రి అనేక పర్యాదు మనం ఈ ప్రకటన గ్రంథంలోని వాక్యలను ధ్యానిస్తుండగా పదమూడు అధ్యాయం దగ్గర మనం కొంతకాలం ఆగిపోవాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ మనకి అంత త్వరగా విడుదల కలిగలేదు ఎందుకంటే ఇక్కడ రెండు రకాల మృగాల గురించి మనం ధ్యానిస్తున్నాం కానీ నాలుగు రకాల మృగాలు ఉన్నట్లు మనం చూస్తున్నాం భూమి నుండి పైకి వచ్చిన మృగం ఒకటి సముద్రం నుంచి బయటకు వచ్చిన మృగం ఒకటి అది కాగా అధ్యాయంలో మరొక మృగాం గురించి మనం ధ్యానించిన గ్రతంలో కట సర్పంకి సంబంధించిన విషయం అది తీరిగి వస్తుంది ఈరోజు మనకి కాబట్టి పట్టణ గ్రంథం పదమూడో అధ్యాయంలోని వాక్యాలను ధ్యానించాలంటే ధాన్యుల గ్రంథము ఏడవ అధ్యాయంలో ఉన్న విషయాలు ధ్యానించాలా ధాన్యుల గ్రంథం ఏడో అధ్యాయంలోని విషయాలు అర్థం కావాలంటే ధాన్యుల గ్రంథము రెండవ అధ్యాయం మనం ధ్యానించాల కాబట్టి ఒక స్టూడెంట్ స్కూల్ కి కానీ కాలేజ్కి పోయి కానీ ప్రతిరోజు ఎట్లా నేర్చుకుంటుందో అట్లా నేర్చుకుంటే నీకు కానీ నీ హృదయంలో ఎప్పుడు భద్రపరచబడవు పని రోజులలో మనం చూస్తాం పిల్లలు నేను ఇంతమందిని ఇంటర్వ్యూ చేస్తాను పిల్లలు హృదయం పరీక్ష సాయంత్రానికి గుర్తుకుంటుంది ఒక వన్ వీక్ ఏ పరీక్షలో జవాబులు గుర్తుకుంటారు అంత భయంకరమైన స్థితిలో ఉంది రోజు కాదు ఏమని వస్తుంది నాలెడ్జ్ తక్కువ స్కిల్స్ లేవు ఉద్యోగాలు కావాలా ఉత్తమ కోరికలు వారికి వారికి యథార్థంగా ఈ వాటిని గ్రహించలాగిన ఎవరు చెప్పాలి కష్టపడి ఫలించి అభివృద్ధి పొందాలని ఎవరు చెప్పాలి సుఖానుభవం ఏషావు ఎన్నిసార్లు మనం దాన్ని గ్రహిస్తా ఉంటాం ఈ లోకము ఏషావు గుణంఘనం కలిగితాయి ఒక కోటి కొరకు తన చేష్టత్వపు అమ్ముకున్న ఏషావు అంటే భ్రష్టత్వము మతపరమైన క్రైస్తవులలో ఉందని పౌలు హెబ్రి రాష్ట్ర పత్రికలో ఎన్ని సార్లు మన జ్ఞాపకం చేసింది చర్చ్ ఈరోజు ఆశ్రయించింది అందుకు అది నేనేమి శ్రమలు చూడకుండా అమాంతంగా మాయమైపోతా అనుకుంటుంది అనుకొని వాక్యాలని ధ్యానించకుండా ప్రవేశాలని పరిశీలించకుండా నిర్లక్ష్యంగా జీవిస్తుంది ఎప్పుడైతే ఉపద్రం వచ్చి వారి మీద పడుతుందో దాన్ని ఎట్లా తప్పించుకోలో కూడా వాళ్ళకి తెలియదు జలప్రలయము వారిని అందరినీ రీతిగా అన్నట్టు మనుషుకు మన రాక అందరూ కొనిపోబడతారు నిత్య నరకానికి కానీ విడుదల బదులుగా వారు బహు చిన్న గుంపు విషయం మొత్త వారికి నాలుగు అనేక పర్యాలు జ్ఞాపకం అయితే క్రైస్తవ జీవితం మీ రోజు ఉంది అనేసి ఏసు ప్రభు మనకి వ్యాఖ్యం చేస్తున్నారు అది మనం అనేక పర్యాలు ధ్యానించినది లూకాసు వార్త అధ్యాయం స్వార్థ పరులలో ర్యాప్చర్ కల్టపోతూ దాన్ని వారి ఇష్టానుసారంగా వాడుకుంటారు కొరకు కానీ మన ప్రభు ఎట్లా వాడించాడండి లూకాసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై వచనంలో మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తు అది మీ మధ్యలోనే ఉందన్నాడు కాబట్టి పర్లుగ రాజ్యం లేక క్రైస్తవ సంఘమే పర్లుగ రాజ్యం అంటుంది క్రైస్తవ సంఘం ఏ రీతి పొంది రోజు పోలిస్తే ఇరవై ఒకటో వచనంలో ఒక స్త్రీ తీసుకొని అంతే పులిసి పొంగు వరకు మూడు కొంచెంల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉందని చెప్పాను అయితే పులిసిన పిండి పుల్లని పిండి పులిసి పులిసిన పుల్లని పిండి పులిసిన పుల్లని పిండి పులిసి పొంగిన పుల్లని పిండి వీటిని స్ట్రాంగ్ నంబర్స్ అని మీరు వెతుక్కుంటే మటుకు ఎందుకంటే వాక్యాని పరిచయ వాక్య పరిచర్యం చేసేవాళ్ళు వాక్యాన్ని బోధించే వాళ్ళు ఈ విధానాలు నేర్చుకోవాలా స్త్రీ అన్నప్పుడు ఎవరు అంతా అంటే మొత్తము కంప్లీట్ అన్నట్టు అంతా అంటే తర్వాత పులిసింది పులవడమే కాదు అది పొంగిపోయింది పఫప్ అయింది పఫప్ అంటాం అన్నట్టు తర్వాత ఎన్ని ఎన్ని కొంచెం కొలతలు మూడు కొలతల పిండి దాంతో అది దా ముందు దాచి పుల్లని పిండి ఉంది మంచి పిండి ఉంది పుల్లని పిండి ఉంది మూడు కొంచెంలో మంచి పిండిలో అంతకుముందు దాచిపెట్టిన పులిని పిండిని కలిపితే భక్తం పులిసిపోయింది అన్న విషయాన్ని మాట్లాడుతుంది ఇక్కడ ఏది పర్లక రాజ్యం పర్లుక రాజ్యం పులిసిపోయిందంటే అసలు ఎవ్వరు ఒప్పుకోరు కదా అబద్ధ కానీ అంత కఠినంగా వారి హృదయాలు తయారు చేసుకుంటారు దాన్ని పులిసిపోయిన వంటలు పోలుస్తావా అని కానీ రీతిగానే ఉందని ప్రభు చెప్తుంది కదా నేనే మనం అవ్వడం చెప్పడం గ్రూప్ కాబట్టి ప్రభు కొలతలు వేసినప్పుడు మూడు కొంచెంలో పిండి మూడు రకాల మతపరమైన గుంపులు కంప్లీట్ గా పులిసిపోయింది అన్న విషయాన్ని మాట్లాడుకున్నాను ఆయన వచ్చే టైంకి అందుకే మనిషి యొక్క మనకు విశ్వాసానికి కనుగొని ఎందుకు చెప్పిండు పులిసి ఉంటే పులుపు పాపం కదా పులుపు పసుగా పులిన రోటల అదే దాక్ష వచ్చిదే నీ పాలంలో ఎటువంటి పులుపు ఉండడానికి వీలు పాపం ఉండడానికి వీలు లేదు ఏ టెంలో వాళ్ళు పాత చేసినప్పుడు ఎక్కడ పులుపు అక్కడ తుడిచి దాన్ని వెతుక్కొని చీపురు పెట్టి వెతికి తుడిచి ఇంటి బయట పడేసేవాళ్ళు ఇంత కూడా రొట్టె ముక్కలు పులిసి ఎక్కడైనా బడి ఉండద్దు అన్నట్టు ఆయన అన్ని చెడిపోయినాయి కాబట్టి ఇంట్లో పులుపు లేకుండా ఊడ్చి పడేసేవాళ్ళు ఆయన ఆత్మీయ స్థితిలో పులిగా పండ నీ శరీరమే ఆలయం కాబట్టి నీ మనమే ఆయన ఆలయం అంటాడు ట్రైబుల్ రాష్ట్ర పత్రిక మూడో అధ్యాయంలో ఆయన ఆలయం అంటాడు కాబట్టి ఆ ఆలయంలో తులుపొండడానికి వీల్లేదు దాన్ని తీసిపడాలని దాని విషయానికి జ్ఞాపకం కానీ ఇక్కడ అది మొత్తం పులిసిపోయి పొంగిపోయిందంట ఈరోజు దేవుని ఆలయం లేక పర్లకు రాజ్యం కాబట్టి మన దానికి ఏం చేయాల ఇప్పుడు చెప్పండి పులిసిన పిండిని ఎవడైనా రొట్టెలు చేసుకొని తింటా పుల్లాగానే ఉంటుంది రొట్టెలు చేసిన వాసన వస్తా ఉంటే పులుపు వాసన నోటి తగిలితే పులిపే ఉంటుంది తినలే మన ఖచ్చితంగా కాబట్టి బయట పడేవేయబడుతుంది మనుషుల చేత చొక్క తొక్కబడతా పశువుల చేత తొక్కబడుతుంటుంది పురుగులు పోయి వాటిని తింటాయి పులుపుని అందుకనే దేవుడు పేతు రాసిన మొదటి పత్రిక నాలుగు పదిహేడు మీకు అందరూ తెలిసిన వాక్యం ఇది ఈసారి నేను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో పదిహేడవ వచ్చిన కష్టతరమైన వాక్యం అందుకనే ఈ పులుపు పులుపులో ఉన్న క్రైస్తవ సంఘం ఏ రీతిగా దాన్ని తీసిపడేయాల దేవుడు పదిహేడవ వర్షం చూడండి తీర్పు దేవుని ఇంటి యొక్క కాలము వచ్చి ఉన్నది అది ఆల్రెడీ వచ్చింది అనేసి మనం ఎన్నో సమాచారం చెప్తున్నాం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది తీర్పు అని ఇంకా చాలా మందిని లేదు బ్రదర్ భవిష్యత్తులు వస్తుంది చాలా మంది దిమ్మాగా ఉన్నారు కానీ మనకు తెలుసు దేవుని తీర్పు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనేష్ అదే రీతిగా లాక్డౌన్ టైంలో మనం చూసినాము ఎంతమంది చనిపోయినారు ఇంతమంది సేవకులు చనిపోయినారు కదా మనకు తెలిసిన చాలా మంది సేవకులు చనిపోయినారు లెక్కకు మించిన వాళ్ళు భయంకరంగా చనిపోయినారు ఇంతమంది తెలిసిన వాళ్ళు దేవ పిల్లలు ఎంతో మంది చనిపోయినారు సరే మన కాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎప్పుడో చూస్తున్నాం మనం ఇప్పుడుగా టూ థౌసండ్ ఎయిట్ చూస్తున్నాం కాబట్టి దేవుని తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభ కాలము వచ్చి ఉన్నది ఆల్రెడీ కాబట్టి అది మన ఆరంభమైతే అన్యుల గతి ఏమవుతుంది అది మన ఆరంభమైతే అంటే మతపరమైన క్రైస్తవుల తీర్పు ఆరంభమైతే అన్నిల పరిస్థితి ఏంటంటున్నాడు తర్వాత అది మన ఇద్దరిని ఆరంభమైతే దేవుని సువార్థకు అవిధేలైన వారి గతి ఏమవును అది కష్టం ఉంటుంది కదా పాపం పాపానికి తెలియదు తెలియక అవిధేతలు ఉన్నాడు నువ్వు తెలిసి అవిధేతలు ఉన్నావని చెప్తుంది వాక్యం కష్టం కదా తెలిసి అవిధేత ఉన్న ఫస్ట్ తీర్పు దాని ఈ లోకస్తులకని చెప్తుంది కానీ క్రైస్తవులు ఏమంటారు తెలుసా ఫస్ట్ ఈ లోకస్తులకే తీర్పు ఎందుకంటే క్రీస్తీస్ ఉన్న వారికి ఏ విశిషావిధి లేదంటుంది కదా రోజు రాష్ట్ర పత్రిక ఎనిమిది ఉదయం మొదటి వచ్చాడు కానీ నిజంగా క్రీస్తీస్లో ఉన్నావా నిజంగా క్రీస్త వయసులో ఉంటే నువ్వు తప్పు తీర్పు తప్పించుకుంటావు కానీ నువ్వు నిజంగా క్రీస్త వేసులో లేకపోతే మటుకు నీకు ఖచ్చితంగా తీర్పు అది దేవుడి ఇంటికి అంటున్నాంటే క్రైస్తవ జీవితంలో ముగింపు వచ్చినప్పటికీ భూమి మీద విశ్వాసం ఉండదు క్రైస్తవలో విశ్వాసం ఉండదు అని ఏసులో కూడా కాబట్టి మనం మటుకు ప్రయాసపడుతున్నాం విశ్వాసం కొరకు ప్రతి దశలో ప్రయాసపడతాం ఏమున్నాం కాబట్టి ఇప్పుడు మనం చూసినాం ఇక్కడ మూడు కొంచెములు అంటే మూడు గుంపులు మూడు కొలతలు ముగ్గురిని కొలుస్తున్న మూడు రకాల గుంపులు క్రైస్తవ సంఘంలో ఉన్నాయని చెప్పి అనేక పర్యాలు మనం చూసినాం బైబిల్లో పాత నిబంధన పుస్తకాలలో కూడా చూసినాం ఎందుకంటే అది వరకే ఉన్నది పులుపు అంతకు ముందు దాచిపెట్టుకున్న పులుపు ఇది అంత ఒకసారి తీసుకొని అంతయు పొలిసి పొంగ వరకు గూడు పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలింది ఈ దాచిపెట్టిన పిండి పాతకాలకు జీవితం పాపపు జీవితం రక్షం పొందక ముందు ఉన్న పాపం అది దాన్ని రాసిపెట్టి దాన్ని తెచ్చుకొని మళ్ళా రక్షింపబడ్డాను నీ జీవితాలు దాన్ని కలిపేసుకున్నాడు అంటే ఉపమాన రీతిగా చెప్పానంటే పాత నిబంధన కాలపు విధులను తెచ్చిపెట్టుకున్నాడు పాత నిబంధన కాలంలో దేనికి ప్రాధాన్యత ఇచ్చినారో వాటిని తీసుకొచ్చి పెట్టుకుంటారు కృత నిబంధనలో పాతవి గతించిన సమస్త కృతవి అనిచే పౌలు రెండు కొరిత రాసిన పత్రికలో ఎన్నిసార్లు మనకు చూపించిండు మనం దాన్ని ఎన్నిసార్లు గనించినాం పాతవి గతించి నేను పాత వంటి పట్ల తీరగలుద్దు మనసు వాటిని తృణీకరించుకోవాలా ఎందుకంటే అవి నీడలు నిజస్వరూపం ఏసు ప్రభుల్లోనే ఉన్నాయి కాబట్టి పాత నిబంధన ఆచారాలు ఏవి పాటించద్దు మనం ప్రభుడే పాటించాల మన పండగ కాబట్టి అందుకు ఆ మూడు కొంచెంలో లేక మూడు గుంపులకి తీర్పు తప్పద్దు ఈ వాక్యం ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు తీర్పు పొందాల్సింది వారం నేను ఈ ప్రకత గ్రంథంలోని వాక్యాలను ఎట్లా ధ్యానించాలా అనేది ఒక విధానము మన ప్రభు నేర్పడము తన శిష్యులకి అన్ని మీకు చూపించిన మత వార్త పదమూడో అధ్యాయంలో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వర్షాలలో అర్థం చేసుకోవాలి ప్రతి వాక్యాన్ని ఏ స్ప్రో చూపించిన విధానం కాబట్టి ఆయన ఉపమాన రీతిగానే మనం మనతో మాట్లాడినట్లు మనం చూస్తా కాబట్టి ఇవన్నీ పర్లోకపు విధానాలు అందుకు పర్లోకపు విధానాలు నేర్చుకోవాలంటే నువ్వు భూలోకవాసిగా ఉంటే ఎప్పటికీ అర్థం కావు అప్చర్ కల్టి భూలోకవాసి కాబట్టి వాళ్ళు వీటిని అర్థం చేసుకోలేరు మనము పర్లోకవాసులం కాబట్టి మనం వీటిని అర్థం చేసుకుంటున్నాం ఎందుకంటే పర్లోకవాసి అయిన మన ప్రభు అక్కడి నుంచి దిగచ్చి ఇవన్నీ మనం చూపించాడు కాబట్టి మనం వీటిని దీర్ఘ దీర్ఘంగా చూడగలుగుతున్నాం ఉదాహరణ చూడండి పేతు రాసిన మొదటి పత్రిక మరోసారి చూస్తున్నాము పేతురాశిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో సార్ చూడండి పేతురాశిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో క్రీలార వేరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కాబట్టి మనము ఈ లోకస్థలం కాదు మీరు పరదేశులు తర్వాత యాత్రికులం సెటిల్గా ఎక్కడ యాత్రికులు ఎక్కడ సెటిల్ గారు కనుక ఆత్మకు విరోధముగా పోరాట శరీరాశలను విస్తర్జించాల కాబట్టి క్రైస్తవ జీవితంలో వల్ల అయితే శరీరాశలను అనుసరించిన వాళ్ళు ఆత్మను కృణీకరించిన వాళ్ళు కానీ పరదేశులము యాత్రికులను మనము ఆత్మక విరోధంగా పోరాడు శరీరాక్షలను విసర్జిస్తుంది అందుకు ఆత్మీయమైన విషయాలన్నీ ప్రభు మనకు చూపిస్తుంది మనం చూడగలుగుతున్నాం లేకపోతే మనం కూడా అట్లనే ఉండే వాళ్ళు మారలాగే ఇప్పుడు ఉదాహరణకి ప్రేమ మనం చూస్తున్నాము రెండు మృగాల గురించి అదే మనము ధాన్య గ్రంథాలు కూడా చూస్తున్నాము ఏడవ అధ్యాయంలో అంటే పదమూడు ఏడు కోల్చుకొని ఈరోజు మనం మరీ ఉంటాము ముఖ్యంగా ఏడవ ధాన్య గ్రంథం ఏడో అధ్యాయంలో ఏం చేస్తామంటే నాలుగు గొప్ప బుడుగములు సముద్రం గురించి బయటికి రావడం అన్న విషయాన్ని మనం చూసినాం కాబట్టి ఈ సముద్రం దేనికి సంబంధించినట్టే బొబులోనికి సాదృశ్యం అన్న విషయం మనం చూస్తున్నాం తర్వాత విశేషంగా చక్రగ్రంథంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక మనం చూసినాం సంకుబుడి కొంగ అన్న అంశం గురించి కొన్ని వారాధ్యాని శ్రం గురించి సంకుబుడి కొంగ ఈ సంకుబుడి కొంగ ఎట్లా ఉంది అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ఇవి రెండు రకాల కొంగలు స్త్రీల వంటి మొహాలు ఉన్న వాటికి రెక్కలు ఉన్న వాటికి ఆ కొంగలు ఒక బుట్టని మోసుకొని పోతున్నట్లు మనం చూసినాం ఆ బుట్టలో ఏముంది అంటే ఒక స్త్రీ ఉంది దాంట్లో కొన్ని కొలతలు ఉన్నాయి డబ్బుకు సంబంధించిన కొలతలు ఆ బుట్టలో డబ్బు స్త్రీ ఉంది అక్కడ ఇద్దరు స్త్రీ రూపకంగా ఉన్న శంకుముడి కొంగలు ఆ యొక్క బుట్టని మోసుకొని అయితే దూత అడుగుతున్నాడు జకరి ఇవి ఎక్కడ అప్పుడు జకరి అంటున్నాడు నాకేం తెలుసు నీకే తెలుసు అంటున్నాడు నీకే తెలుసు అంటాడు అప్పుడు ఇవన్నీ శ్రీనారు ప్రాంతానికి వెళ్తున్నాయి అక్కడ ఈ గంపలా ఉన్న స్త్రీ పరిపక స్థావరం కట్టించడానికి వాళ్ళు వెళ్తున్నారు అప్పుడు అది అర్థం చేసుకొని నాకు కనీసం ఒక ముప్పై రోజులు పట్టింది ఒక్కటే అంశం ఇన్ని గంటల ప్రాంతాలలో ఉన్న వన్ ఓ క్లాక్ వరకు 2 ఓ క్లాక్ వరకు ఒకసారి ప్రార్థించేవాడి తెల్లవారులు వేసి ప్రార్థించేవాడి చేయకపోతే ఇవి బయల్పరిచావు ఎందుకంటే మీకు ఎక్కడ ఇంటర్నెట్ లో ఉండేవి వాక్యాలు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏ కామెంటరీ పుస్తకాలలో ఉండవు ఇవి ప్రభువు తన ఆత్మధారని బయల్పరచేలా అట్లా ఎట్లా బయల్పరచాలంటే నువ్వు దేని గురించి ప్రయాసపడుతున్నావు అదే పొందుకుంటావు ఈ లోకంలో దేని మీద ఎక్కువ మనసు కష్టపడి ముందు పోతావో అదే పొందుకుంటావు అది విధానం అన్నట్టు ఆత్మీయ జీవితమైన కానీ ప్రకృతి సహజమైన ఈ లోకమే కానీ ఇప్పుడు ఉదాహరణకి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యే పిల్లలు రోజుకి ఎనిమిది తొమ్మిది గంటలు ఇంటికి వచ్చినాక నాలుగు గంటలైనా కష్టపడతారు అసలు పుస్తకాలు పిల్లలు ఎట్లా పాస్ అవుతారు డింకీ కొడతారు ఇంటర్మీడియట్ పిల్లలు తల్లిదండ్రులు మనం వాళ్ళని సూపర్వైజ్ చేయము ఎందుకంటే మన మనం ఉంటాము తండ్రి ఎక్కడో దొరుకుతూ బయట తల్లి ఇంటి దగ్గర ఉంటుంది కానీ టీవీ చూస్తూ ఉంటుంది వాడేమో గాలికి దొరుకుతూ ఉంటుంది పలు పాస్ అవుతాడు పాస్ కాదు సూపర్వైజ్ చేయాలా వాడికి బాధ్యత నేర్పించాలా తర్వాత మంచి చదువుకుంటే పిల్లల సహవాసంలో వాడిని నేర్పించాలి లేకపోతే జులైగా తిరిగే పిల్లల సహవాసంలో ఉంటే వాడు అట్లా తిరిగి అట్లే గాలిలో కలిసిపోతుంటారు వాళ్ళ మా కాలం గడిచిపోతుంది ఉద్ధాకం ఇలిటరేట్స్ లాగా ఉండిపోతారు మంచి ఉద్యోగాలు రావు రాకపోతే ఏమవుతుంది ఇంకా ఏది ఉంటే అదే చేస్తారు అన్నట్టు సరే రథకాలంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి అన్నిటినీ విలువిస్తాం మనం చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం కానీ కానీ చదువుకుంటే ఇప్పుడు ఒకటే కాలంలో ఒకడు బాగా చదువుకుంటుండే టాప్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నాడు ఒకడేమో సెకండ్ క్లాస్ లో పాస్ అవుతుండే థర్డ్ క్లాస్ లో పాస్ అవుతుండే అసలు ఫెయిల్ అవుతున్నాడు అందరికీ ఒకటే టైము అందరికి ఒకటే కాలేజ్ అందరికి ఒకటే టీచరు అందరికీ ఒకటే పరీక్ష ఎందుకు నలుగురు రకాల మనుషులు ఉన్నారంటే వ్యక్తిగతమైన తీర్మానం కొడితే కూడా రాదు కదా ఎన్ని వందలు ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఫీజులు కట్టిన పిల్లలు ఆ విలువను అర్థం చేసుకోలేకపోతున్నారంటే ఎవరిని తప్పు లెక్క పెడుతున్నాను టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో స్నేహభావంగా మాత్రం తిట్టకుండా కొట్టకుండా వాళ్ళ సమయం గడపాల గడపాలి ఎందుకంటే మనం ఏదో మన పరిస్థితులు మనకు ఉన్న మన తల్లిదండ్రులు మనం చదివించిన విధానంలో మనం ఈరోజు ఇట్లు ఉన్నాం కానీ మనకు మంచి అవకాశం ఇచ్చింది దేవుడు మన పెళ్లి బాగా చదివించే అవకాశం ఎంట పట్టుకొని పరిగెత్తాలా ఫ్రెండ్లీగా మాట్లాడాలి హోటల్లో వచ్చే వాళ్ళతో ఛాయ వాడు నిన్ను ఫ్రెండ్ లాగా తీసుకుంటాడు అప్పుడు మనం చెప్తే వింటాడు లేకుంటే తండ్రి అంటే విన్నాడు వాడు భయం తల్లి అంటే నిర్లక్ష్యం ఉంటుంది అభివృద్ధి పొందుతారు పిల్లలు కష్టం కదా క్రైస్తవ జీవితం ఎట్లాగే తెలియదు వాక్యం ఇది మండే నుంచి శనివారం వరకు ఏషా వెళ్ళాలి పోటీ పోటీ కొరకు ప్రయాసం తిండి కొరకే ప్రయాసం ప్రకృతి సహజంగా అయితే జరుగుతుంది ఆత్మీయస్థితిలో జరుగుతుంది మృగాలు అట్లా వాడకుంటున్నాయి మంచి అట్లా వాళ్ళని బల బలపరుస్తుంది వారి మీద బానిసే వారిని బానిసల్లాగా తీసుకుంటుంది కానీ ఎప్పుడైతే ఈ సెకండ్ గ్రహిస్తావో ఆ మృగం నుంచి దూరం ఎంతో ఈ జీవితాద్భుతాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ధనియల గ్రంథం ఏడాది మనం చూస్తున్నాము అయితే సముద్రం నుంచి ఒక బహు వింతకరమైన మృగము బయటికి రావడం చూడండి ఒకసారి ధాన్యుల గ్రంథము ఏడా ధ్యాయం ధాన్యుల గ్రంథం ఏడాది నాలుగవ వచ్చిన మొదటి ఏడవచ్చ పేమట రాత్రి నాకు దర్శనంకు కలిగినప్పుడు నుంచి చూడగా ఘోరము భయంకరంగా నాలుగవ జంతువులు ఒకటి కాదు కాబట్టి అన్ని సూచనలు ఘోరంగా ఉందంట భయంకరంగా ఉందంట ఘోరంగా ఉందంట చూడనికే అది అర్థం కాని సిద్ధలే ఉంది భయం వేస్తుంది దాన్ని ఎందుకు భయంకరంగా ఉందంటే అది అంతకుముందు తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నంగా ఉందంటే భిన్నం అంటే ఆపోజిట్ తర్వాత అది మహాబలము మహాబల మహాత్మలు కలవి బహు వింతగా ఉంది ఈ జంతువు దూరంగా ఉంది భయంకరంగా ఉంది అంతంగా ఉన్న వాటికంటే వింతగా ఉంది భిన్నంగా ఉంది బలం కలది మహత్యం కలది దానికి పెద్ద ఇనుప దంతములు పది కొమ్ములు ఉండేవి కాబట్టి అది సమస్తములు భక్షించచ్చు తుత్తునీలుగా చేయచ్చు మిగిలేన దానిని శేషం చిన్న గుప్పుడు మిగిలేదాని పాడుకే దానికి దొక్కుచుండేది సమస్తాన్ని పక్షిస్తుంది ఈ లోకంలో ఈ మృగ్ ఈ మృగ కాలం ఏడవ దాని ఏళ్ళు ఏడు ఏడు అట్లా రాసుకోవడం ఏకంగా దాని ఏళ్ళు ఏడు ఏడు లౌన్న మృగ కాలమే మనం ఉంటున్నాం అన్నట్టు కాబట్టి ఈ మృగ కాలము అంటే మృగమన్నప్పుడు అనేక పర్యాలు చూపించిన మనుషులని బలవంతం చేసి దోచుకుండేది మనుషులని చంపేది దాని కార్యాలు నిర్వర్తించుకోవడం కొరకు ఏది కూడా వెనకం చే లేదు అన్నిటినీ దాచుకు ముందుకు వెళ్ళిపోతుంటుంది అటువంటి దుష్ట శక్తి అన్నట్టు ప్రపంచాత్మకంగా కంట్రోల్లో తీసుకుంది అయితే నాలుగవ వచనంకి వచ్చేటప్పటికీ మూడవ ఇవి మొత్తం మొదట నాలుగు కానీ మన కాలంకి వచ్చేటప్పటికీ అన్ని కలిసి ఒక మృగంలాగా ఉందని మనం వరకు చూసినాం దాని ఆ కాలంలో అంటే పాత కాలంలో ఇవి ఆ రీతి ఎన్ని రాజ్యాలు అనేవి నేను మీకు చూపించినాను ఎక్కడ కనిపించావు కామెంట్రీస్లలో కానీ మనం చాలా సార్లు వీటిని అనిచినాం రాజ్యాల గురించి ఎందుకంటే దానిల గ్రంథము రెండవ అధ్యయలో మనం చూస్తున్నాం ఏంటంటే ఆ రాజుల కాలంలో సర్వోన్నతుడు ఒకసారి చూడండి దానిల గ్రంథం రెండవ అధ్యయ కివరికి కిందికి వస్తే ఉంటుంది కానీ నలభై నాలుగవ చూడండి ఆ రాజుల కాలంలో పరలోకమందిన దేవుడు ఒక రాజ్యము స్థాపించడు దానికి నాశనం కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందద్దు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులు కొట్టి నిర్మూలము చేయను అది యుగ యుగములకు నిలిచుడు అయితే మనం ఏ విధంగా చాలాసార్లు ధ్యానించడము ఈ రాజ్యం దేని దేవు ఆ రాజులు ఎవరు అదేక చూపించిన పోయిన వారం చూపించిన అటుపోయిన వారం చూపించిన ముందు ఆరు రాజ్యాలుండే అన్న విషయం నేను ఎన్నిసార్లు మొదటిది ఐగుప్తు ప్రపంచాన్ని పరిపాలించిన దేశం అది మొదటి రాజ్యము రాజ్యం ఒక భయంకరమైన రాజులు వీళ్ళు అసూర్యులు ఇది ర్యాప్చర్ కల్ట్ బోధకులకు ఎప్పటికీ అర్థంగా ఇది కల్ట్ బోధకుల వాక్యాలని వాళ్ళు విశదీకరిస్తేప్పుడు స్వార్థంగా వారి వారి లాభం దాయకంగా వాటిని విశదీకరించుకుంటూ ఉంటారు కానీ మనం ఆ కల్ట్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళం కాబట్టి వీటిని బహుతేటగా చూడగలం అన్నట్టు కాబట్టి మొదట ఐగుప్తు ప్రపంచానికి గడగడానికి ఫరాల కాలం దాని తర్వాత మనం చూస్తాము మన ఇస్రాల్ పదులని ఏ రీతిగా వారు పరిపాలించు ఇస్రాల్ పదులని వారిని ఏ రీతిగా బానిసల్లాగా వారు నాలుగు వందల వారి మీద రాజమేళినట్లు మనం చూస్తామంటే నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము నలభై వచనంలో చూస్తాం నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము నిర్గమ్మ కాండము అధ్యాయము నలభై వచనము ఇస్రాయలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పై సంవత్సరములు నా ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరం గడిచిన తర్వాత జరిగినది ఏమనగా ఆ దినందే యుహోవా సే సేనలన్నీయుప్తు దేశం నుండి బయలుదేరిపోయేను ఇది బహు ఆశ్చర్యంగా ఉంటుంది కదా ఎప్పుడు ధ్యానించలేదు మనం వీటిని ఆ దినమందే యుహోవా సేనలన్నీయుప్తు దేశాల నుండి బయలుదేరిపోయేను అంటే ఇస్రాయల్ ప్రజలే కాకుండా దేవుని సేనలు కూడా ఐగుప్తు దేశం నుండి బయలుదేరినాయట అంటే వీళ్ళకి కాపుతాలు ఇస్తున్నాయి వీళ్ళు చూడలేని స్థితులు ఉన్నారు ఇంగ్లీషా ఏ రీతిగా అయితే గెహాజికి చూపించిండో ఆ రీతిగా ఈరోజు మనకు చూపిస్తున్నాడు ఇసాల్పల్ అందరినీ ఆ యొక్క యుహోవ బయటికి తీసుకొని వచ్చిన్నారు తర్వాత మనం మొదటి అంటే ఐగుప్తు ఇసాల్పల్లి బానిసల్లాగా ఎట్లా పెట్టుకుందన్న విషయాన్ని మనం చూస్తున్నాం అదే రెండవ రాజ్యము అసూరు రాజ్యం ఏషియా గ్రంథంలో వీటికి సంబంధించిన చూస్తాం అసూరు రాజులు ఎంత కటినంగా ప్రపంచాన్ని పరిపాలించిన ఎందుకంటే ఈ రాజులు అంత బహు కఠినులు ఇటువంటి రాజుల కాలంలో దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తుండూ అది సమాధానము శాంతిని అనుగ్రహించే రాజ్యం అది చూడండి ఏషా గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వచనం యహోవా అశురు రాజులు ఆ జన్ములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లు గాని దేవతలు కావు కనుక వారు వారిని నిర్మూలం చేసిరి అంటే అసురు రాజులు ఎంత కఠినులు అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది వారి ఎదుట ఉన్న ప్రతి రాజ్యాన్ని నిర్మూలం చేసి పడేసేంద్రు అన్న విషయం మనం అక్కడ అర్థం చేసుకుంటున్నాం కాబట్టి బహు పురాతనమైన కాలంలో ఐగుప్తు మరియు అశురు ఈ రెండు దేశాలు ప్రపంచాన్ని గడగడలాడించినాయి వాటి తర్వాత వచ్చినయే దాని మన నిముక నిదరగలిగిన దర్శనం మృగాలకు సంబంధించింది మొదటి మృగ మనకు తెలుసు సింహము దాని తర్వాత ఎలుగు వంటి దాని తర్వాత చింతపులి దాని తర్వాత భిన్నమైనది వింత రకమైంది ఘోరమైనది కాబట్టి దాని తర్వాత వచ్చినాయి ధాన్యాలే చెప్తున్నారు దానికి ధాన్యాలు విశదీకరించండి వాటి గురించి రచించగలిగాడు అవి ఏంటంటే పబ్లోను పర్షియా లేక పారసీక దేశం గ్రీస్ దేశము రోమన్ సామ్రాజ్యం కాబట్టి ఐగుప్తు అశూరు నారెండు దాని తర్వాత బబులోన్ పర్షియా గ్రీసు రోమ్ మొత్తం ఆరు ఈ ఆరు రాజ్యాల కాలంన ముగింపుకి అంటే ధైర్యంగా రెండవ తెలం చూసినాం ఇందాక ఈ ఈ ఆరు రాజుల కాలంలోసారి రెండవ తేమ్మి నలభై నాలుగవ ఆ రాజుల కాలములలో అంటే ఐగుప్తు మొదలుకొని రోమారాజ్యం రోమా రాజ్యంలోనే రోమ సామ్రాజ్యంలోనే మన ప్రభు అడుగు పెట్టడం చూస్తున్నాం ఆయన సువార్థ సేవా ఆరంభమైంది కైసరు సామ్రాజ్యం పరిపాలనలో పర్లోక రాజ్యము సమీపించింది అని స్టార్ట్ అయింది బోధ రోమ సామ్రాజ్యంలో కాబట్టి ఈ ఆరు రాజ్యాలు ఈ లోకానికి సంబంధించినాయి కానీ ఏడవ రాజ్యము మన ప్రభు రాజ్యం పర్లోక రాజ్యం అది స్టార్ట్ అయింది దానికి అంతమే లేదు రెండు వేల సంవత్సరాల నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది దానికి అంతం ఉండదు శాశ్వతంగా ఉండేది తర్వాత ఈ పర్లుపు రాజ్యము తక్కిన రాజ్యాన్ని పడగొడుతుందని చెప్తున్న చూడండి దానికి ఎన్నటికీ దేవుడు ఒక రాజ్యంగా స్థాపించినా దానికి ఎన్నటికీ నష్టం కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారి గాక మరి ఎవరికి చెందద్దు ఇది మీకు నాకు సంబంధించిన రాజ్యం ఇది అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి ఈరోజు చూడండి అడ్రస్ ఈరోజు ఏం అడ్రస్ లేదు పొందగొట్టేసింది దేవుడు ఒకటి నిర్మలం చేసేసింది ఏ చెప్పండి ఐప్తి ఒకప్పుడు మహావైభం కలిగిన గొప్ప దేశం ఈ రోజు పేదరికంలో అడ్రస్ లేదు కదా భూ దిగంతంలోకి అది పైనంత పేరుకపోయింది మట్టి సం భూ భూమి లోపల ఎక్కడ కొన్ని కిలోమీటర్ లోపల అది మూత లేదు ఈరోజు బయటకు కనిపించేది అది ఆత్మలో ఉంది కానీ ప్రకృతి సహజంగా లేదు దాని తర్వాత పారసిక దేశం ఎక్కడ మనకి లేదు కనీస దేశం ఈరోజు బెంగింగ్ ఇచ్చమాడుకుంటుండో ఎవరు వస్తుంది ఆ దేశం ఒకప్పుడు ధనిక దేశం అలెగ్జాండర్ లాంటి వాడు వచ్చాడు గడగ వెళ్ళించాడు ప్రపంచానికి ఈరోజు అడ్రస్ లేకుండా సామ్రాజ్యం ఒకప్పుడు ప్రపంచానికి గడగ వెల్లడించండు డెరో చక్రవర్తి సీజర్ చక్రవర్తి ఈరోజు ఏముండదు దాన్ని ఎవరు లెక్క చేయడు వాటి పవర్స్ పవర్ లెస్ మన ప్రభు ఎందుకంటే మన ప్రభు బహు శక్తివంతుడు కాబట్టి ఆయన రాజ్యానికి ఎన్నటినో పురణిమలసారి ఎన్నటికీ దానికి నాశనం కలగదు క్రైస్తవ సంఘము సత్యాన్ని అనుసరించినప్పుడు దాన్ని ఎవరు ముట్టలేడు ఆ రాజ్యము దాన్ని పొందిన వారి మరి ఎవరికి చెందదు ఎవరు బలవంతంగా ఈ రాజ్యాన్ని గుజుకోలేడు సాత్వికులు దాన్ని అది ముందు చెప్పిన రాజ్యం అన్నింటినీ నిర్మలం చేయరు కానీ అది యుగ యుగ వరకు నిలిచడు ఎండిగా శాశ్వత కాలం ఉండేది యుగ యుగంలోకి ఉండేటు రాజ్యం అది మనకి చెందింది అది కాబట్టి చేతి సహాయం లేకుండా పర్వతం అంటే తీవన్న రాయ్ ఏసుప్రవ్య రాయ్ ఆయననే వీటన్నిటినీ పడగొడుతుడు రాజ్యాలన్నది మనం చూస్తున్నాం అయితే ఇది పాత నిబంధన కాలంలో చెప్పబడింది కానీ కృత నిబంధన కాలకు ఒక ప్రాముఖ్యమైన విషయము కొన్ని సమాచార క్రితం ఒక వాక్యాన్ని మీరు చూపించిన ప్రసంగి ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము ఈ విషయాన్ని నేను మీకు చూపించిన కొన్ని సంవత్సరాలు నేను మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈ వాక్యం మన ప్రసంగి చూడండి ఒకసారి సామెతల గ్రంథం తర్వాత ఉంటుంది ప్రసంగి తర్వాత చేస్తున్నాను మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ప్రసంగి మొదటి అధ్యాయము తొమ్మిది పది వర్షాల లేములో చూడండి మునుపు ఉండినదే ఇక బో ఇక ఉండబోన్నది ఇంతకు ముందు ఉంటే ఇక మీద ఇది ఉండబోన్నది మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది చూడండి ఇంతకు ముందు ఏం జరిగిందో అది మళ్ళా ఇప్పుడు జరగబోతుంది ఇంతకు ముందు ఏముండనో అది మళ్ళా ఉండబోతుంది సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు ఇది మీరు బాగా అర్థం నూతనమైనది ఏమి లేదు అన్ని మోసకరమైనయే మోసగించడియే పదవచనం ఇది నూతనమైందని ఒక దాని గురించి ఒక చెప్పులు అదియును మనకు ముందుండిన తరంలో ఉండినదే అనుకొచ్చే టెక్నాలజీ రోజు అనుకుంటున్నారు ఎప్పుడో ఉన్నాయి టెక్నాలజీస్ పూర్ములు జ్ఞాపకంలో రారు పుట్టబో వారి ఆ తర్వాత ఉండబో వారికి కలుగదు ప్రకృతి సహజమైనవి కాబట్టి కానీ ఆత్మీయమనే అన్ని ఉంటాయి కాబట్టి ఇంతకు ముందు ఉన్నవే ఇక మీదట్టు ఉండబోతున్నాయి పాత నిబంధన కాలంలో ఏం జరిగినాయో మన కాలం వరకు రప్పిస్తున్నాడు దేవుడు అవి ఆయనని తీసుకొస్తా అంటున్నాడు అవి చాలా క్లియర్గా ఉంది గురుపు అంటే ఇంతకుముందు ఏం జరిగిందో ఇక మీదట జరగబో అది ఇక నూతనమైన ఎవరు చెప్పడానికి వీళ్ళేది ఎందుకంటే అది ఇంతకుముందు ఉండే అంటున్నాడు చూడలేదు మీ తాతలు చూడలే అంతే అదే విషయం మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ ఆరు రాజ్యాలు గతంలో ఉన్న ఆరు రాజ్యాలు ఈరోజు మన కాలానికి వచ్చేసినాయి వాపస్ నేను ఇవి ఇంతకు ముందు కూడా చూపించిన ఈ రాజ్యాలు అంటే ఇప్పుడు అంతా ఈ ప్రవచల్ని ప్రకృతి సజాన్ని చూపిస్తున్నా కానీ మీరు వీటిని బాగా అర్థం చేసుకోగలిగితే ఆత్మీయ స్థితిలో ఇవన్నీ సర్పంలోకి తేళ్లకి గొప్ప జనానికి సాదృశ్యం అవి మీకు బహు సునాయసంగా ఎందుకంటే మీకు ఈ పునాది స్ట్రాంగ్ గా పడిందంటే గొడలు కట్టుకునే బాధ్యత ఇంటి మీద రూఫ్ కట్టుకునే బాధ్యత మీది మనకి దేవుడు చూపిస్తుండడు అరటి పండుగ వల్చి కానీ ఎంతకాలం అరటి పండుగలించి తెలిపేయాలి మీకు నువ్వు కూడా వలుచుకొని ఈ లోకంలో ఎన్నో నేర్చుకున్నావు జీవనోపాధి నేర్చుకున్నావు వంటలు నేర్చుకున్నావు ఇల్లులు కట్టడం నేర్చుకున్నావు ఉద్యోగులు సంపాదించడం నేర్చుకుంటాం వస్తువులు సంపాదించుకోవడం నేర్చుకున్నావు వాక్యము నేర్చుకోవడం ఎందుకంటే కష్టపడి పాసపడి ప్రార్థన పూర్వకంగా కూర్చొని కొన్ని గంటలు వీటిని వెతుక్కుంటే ఇంతకంటే ధన్యత మీ లైఫ్లో ఒకటి లేదు కాబట్టి యుగ సమాప్తి లోకం అంటే మనం ఉంటున్న కాలము కాబట్టి ప్రతి ప్రవచనము సమాంతరంగా జరిగితుంటుంది అన్నట్టు మన కాలంకి వచ్చినప్పటికీ పాత నిబంధన కాలంలో ఏం జరిగినాయో వాటన్నింటినీ తిరిగి తిరిగి కాబట్టి సమాంతరంగా జరుగుతూ ఉంటాయి అన్నట్టు లేక రిపీట్ అవుతూ ఉంటాయి అన్నట్టు ప్రకృతి సహజంగా ఇస్రాయల్ పనులుండే ఈరోజు ఆత్మీయంగా ఇస్రాయల్ మారింది అంతే ఇస్రాయల్ ఒకటే శారీరకంగా ఉన్న ఆత్మీయంగా మారాలంతే తేడా కానీ దురదృష్టం ఏంటంటే శారీరకంగా ఉన్న ఇస్రాయలు అంతకంతకు శారీరకంగా తయారైంది ఆత్మీయంగా ఉండ ఆత్మీయంగా ఉండాల్సిన ఇస్రాయలు మరి అంతకంతకు శారీరకంగా తయారైంది ఆత్మీయ ఇస్రాయల్ని క్రైస్తవులు అంటారు క్రైస్తవులు అంతకంతకు శారీరకంగా తయారవుతున్నారు ఎందుకు అంటే శారీరకమైన ఇస్రాయల్ గుణగా నలువేలకు వచ్చేసినాయి వాటిని తిరిగి రప్పిస్తున్నాడు దేవుడు ప్రసంగి మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో కాబట్టి ఈ ఐగుప్తు అశూరు బబులోను పారసిక దేశము గ్రీసు రోమా సామ్రాజ్యం వీటి యొక్క సమాంతరాలు మన కాలానికి వచ్చినప్పటికీ ఏంటంటే రోమ్ నుంచి ఆరంభమవుతుంది ఎందుకంటే అక్కడ అక్కడ రాజ్యం ఆరంభమైంది మన ప్రభు రాజ్యం ఏడవ రాజ్యం ఈ రోజు కూడా సామ్రాజ్యం ఈ రోజు కూడా సామ్రాజ్యం కానీ ప్రపంచాన్ని పరిపాలిస్తలే కానీ ఒక యూరోప్ లోనే ఫేమస్ అది యూరోప్ అంతే ఎందుకంటే పోప్ పోప్ ఉంటాడు కదా క్యాథలిక్ మతము దానికి రాజధాని క్యాథలిక్ మతానికి నిలయం రోము బట్ యూరోప్ చాలా కేథలిక్ మతాలు ఉన్నాయి క్యాథలిక్ దేశాలు ఉన్నాయి అవన్నీ రోమ్కి రోమ్ ఆధీనంలోకి వస్తాయి అన్నట్టు కాబట్టి దాని ఇంకా దాని పరిపాలన ఇంకా ఉంది కానీ మన ప్రభు పరిపాలన ఆల్ర కాబట్టి రోమ్ తర్వాత స్పానిష్ ఎంపైర్ రెండు కేథలిక్ మతాలే రెండు క్యాథలిక్ దేశాలే స్పెయిన్ స్పెయిన్ కూడా ప్రపంచాన్ని డామినేట్ చేసింది కేథలిక్ మతం ద్వారా రోమ్ తర్వాత స్పెయిన్ స్పెయిన్ తర్వాత ఇంగ్లాండ్ లేక బ్రిటిష్ సామ్రాజ్యం అంటము దాని తర్వాత రష్యా సోవియట్ యూనియన్ రష్యా సామ్రాజ్యము దాంతరత తర్వాత జర్మనీ సామ్రాజ్యము దాని తర్వాత ఇప్పుడున్నది భిన్నమైంది అమెరికా సామ్రాజ్యం ఇవి కూడా ఆరు మన ప్రభుకి ముందు ఆరు మన ప్రభు తర్వాత ఆరు కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రభు సామ్రాజ్యము తిరిగి స్థాపించబడాలా ఎందుకంటే దాని గంగం రెండవ నెల చతో పాటు ఆ రాజుల కాలంలో సరోనతులకు మన తండ్రి తన రాజ్యాన్ని స్థాపించిను తన కుమారిని రాజ్యాన్ని స్థాపించిను దానికి ఎన్నడూ నాశనం కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారి గాక మరి ఎవరికి చెందదు వాటిని అన్నిటి నిర్మూలనం చేయాలా అది అన్నిటి నిర్మూలన చేయక తప్పదు ఎందుకంటే ఈ నాలుగవ మృగము శాశ్వతంగా నశించిపోయే స్థితికి ఎదుగుతున్నది నేను భవిష్యత్తు ఇప్పుడు చూపించాను నెక్స్ట్ సండే అటు వచ్చే సండే అప్పుడో చూపిస్తున్నా తెలియదు ఎప్పుడు వాక్యం ఈ భిన్నమైన రాజ్యం ఇది ప్రపంచం ఉంది ఇది దానికి రాజధాని అమెరికా దేశం అని అనేక పర్యాలను నేను చూపించిన ఎందుకంటే అమెరికా దేశానికి ఈ తగిన దేశాల గుణగణాలు అన్నీ అక్కడ ఉంటాయి అనేసి ఎన్ని దేశాలు నేను రుజుపరచినవి ఆధారణ పూర్వకంగా కాబట్టి దానిల గ్రంథం ఏడో ఉదయం నాలుగవ విషయంలో ఈ మృగాలకు సంబంధించిన విషయాలు తెలిసినప్పుడు మొదటి మృగము సింహము రెండో మృగము ఎలుగు మంచిసారి మూడవది చింతపులి నాలుగవది అయితే వీటన్నిటికీ సంబంధించిన విషయాలు చూసిన ఏంటంటే దానిల కాలంలో అవి ఒక దానిలాగా ఒక అంటే అదే వాటి యొక్క ప్రభావాన్ని చూపించిన ప్రపంచాత్మకంగా మనం చూసినాం ఉదాహరణకి బబులూన్ చాలా ప్రపంచానికి అడించింది దాని తర్వాత వచ్చింది పారసిక దేశము దాని వచ్చింది రోమా గ్రీస్ దేశము గ్రీస్ తర్వాత రోమా దేశం మన ప్రభుకాలంలో సిల్వలు వేయడం వీళ్ళే స్టార్ట్ చేశారు కాబట్టి రోమా బహు కఠినట్టు ఇరు ఇరుముతో పోల్చబడిన దేశం తేళ్లతో పోల్చబడిన దేశం ఆ దేశాలు అన్ని ఇప్పుడు ఆ దేశాలన్నీ ఒక్క అదే నాలుగవ దేశము భిన్నమైంది ఆ భిన్నమైన మృగం గురించే మనము ఈ వారాల నుంచి ధ్యానిస్తా ఉన్నాము పట్టణ గ్రంథము పదమూడవ వచనంలో అయితే దానిలు నాలుగవ అధ్యాయంలో ఏం చేస్తున్నామంటే ఎముక నిజర్ రాజు ఏ రీతిగా తన దేశం గురించి ఆలోచిస్తుందో అన్నాడు చూడండి నాలుగవ అధ్యయం ఈరోజు క్రైస్తవ జీవితం అట్లందన్నట్టు నాలుగవ అధ్యాయం దాని గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనం చూడండి రాజు బబులును నాకు ఈ మహా విశాల పత్రము నా బలాధికారములు నా ప్రభావ ఘనతను కనపరచటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకున్నాడు అంటే గర్వించింది అన్నట్టు డంభికంగా మాట్లాడుతున్నాడు గొప్పగా గర్వంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది మృగానికి సాదృశ్యం అన్నట్టు ఈ రాజ్యం గర్వంగా మాట్లాడుతుంది అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది దేవుడు ఇస్తే నేను కష్టపడి సంపాదించకుండా అంటున్నాడు ఈరోజు సేవ జీవితంలో కూడా అందరూ అంతే చాలా మంది సేవకులు రీతిగా మాట్లాడడం విన్న నేను కష్టపడి కట్టిన ఈ సంఘం బిల్డింగ్స్ నువ్వు కట్టుకుంది సంఘం కాదు ఎందుకంటే సంఘం దేవుడి శరణం కదా దేవుడి కదా కట్టాల్సింది నువ్వు జస్ట్ ఒక చెయ్యే ఒక కాలు ఒక కన్ను ఒక ముక్కు ఏదో నువ్వు అంతే దాని కట్టేవాడు మన ప్రవ్వే కానీ నెవ్వు రాజు ఏ రీతికైతే గర్వంగా దాని గురించి ఆలోచన చేసి మాట్లాడుతుండవు ఈ మహా విశాల పట్టణం నేను కట్టిన నా బల అధికారమును నా ప్రభావ ఘనతను కనపరచటకై నా రాజధాని నగరంగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాను అయితే ఏమైందో నీకు తెలుసు ఆ రాజ్ రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చాను ఏదనగా రాజగు నెప్పుక దిజరు ఇది నీకు ప్రకటన నీ రాజ్యం నీ ఒద్దరిని తొలిగిపోయేను అది తెలిగిపోక తప్పదు ఎందుకంటే గర్వించే వాళ్ళ దగ్గరిది గర్వించే దగ్గర రాజ్యం ఉండదు పర్లకు రాజ్యం అందుకే సాత్వీకుల ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని యేసు ప్రభు మత ఐదవ అధ్యాయులు మనం చూపించండి ఈసార్లు సాత్వికులే ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు గర్విష్ఠులు కానీ నేను అనేక పర్యాలు ఈ విషయం నన్ను కలత ఉంటది ఏంటంటే నాకున్నవన్నీ నీవిచ్చినవే అయ్యా అని పాట పాడతారు కానీ సాక్షి ఇచ్చే టైంలో నేను ఇట్లా చేసిన అట్లా చేసిన అట్లా చేసిన నేను నేను నేను నేను నాది నాది అది తీసేయి నా అనే పదం తీసేసే నాకున్నవన్నీ నీవిచ్చినవే అయ్యా సమస్తము నువ్వు ఇచ్చినవే ఎందుకంటే కష్టపడి పాస్ అయిన బ్రదర్ అని చెప్తారు సాక్షిస్తే టెన్త్ క్లాస్ పిల్లలు అబద్ధం అది నేను కష్టపడి జాబ్ సంపాదించుకున్న బ్రదర్ అంటారు అంత అబద్ధాలను సమకూర్చుకున్నాను నేను కష్టపడి సాధించిన బ్రదర్ ఇది ఎంత కష్టపడ్డం తెలుసా బ్రదర్ ఇది ఇల్లు ఉండడానికి అబద్ధం కట్టించకపోతే నీ ప్రయాసం వ్యర్థం ఎహోవ కా కాయకపోతే కావలివాడు కాసినా నీ పట్టణానికి సెక్యూరిటీ లేదు ఎంతమంది ఇంటి ముందు సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టినా ఎహోవాదాన్ని కాయకపోతే ఖచ్చితంగా దొంగలు పడతారు దొంగల సాక్ష్యం ఇవ్వాలే వీళ్ళ ఇంటి చుట్టూ దహించగ్ని ఉంది వీళ్ళ ఇంట్లో కన్నం అయిపోతే నాకు నాకు ఎవరో దేవుతల్లాగా వచ్చి ఎంటబడిని పరిగెత్తి తరిమీడి నన్నాను దొంగలు ఇవాళ సాక్ష్యం ఇంటి గురించి కాబట్టి నిముక ఏ రీతి అయితే క్రైస్తవ జీవితం కూడా అట్లనే గర్విస్తుంది చూడండి ప్రకటన గ్రంథము పూడవద్యం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినాం మీ అందుకే మీకు చెప్తున్న ప్రతిదీ పోల్చాల్సి వస్తుంది మీరనేసి ప్రకణ గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినాం చూడండి ఇంతకుముందు చూసినాం ఈ యొక్క ఏడు సంఘాలకు సంబంధించిన విషయం లవోదీయ సంఘం గురించి మాట్లాడుతుంది దేవుడు చూడండి మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినాం లవోదికీయ సంఘకాలం అంటే చివరి సంఘకాలం ఇది ఎట్లా ఉంది అది పదిహేడవం నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవును బ్రుడి వాడవును దిగంబరణ ఉన్నవని ఎరువక నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమి కుదరలేదని చెప్పుకుంటున్నావు దేవుక మీరు ఎట్లా మాట్లాడిండో ఈ చర్చ్ మాట్లాడుతుంది ఏ చర్చ్ ఇది లవోదకి ఇప్పుడు మీకు అర్థం కావాల బబులు రాజ్యం ఎక్కడుంది ఈ మధ్యలో ఉంది చర్చ్ సిస్టమే బబులు సిస్టమ్ సముద్రము బబులోనికి సాదృశ్యం భూమి బబులోనికి సాదృశ్యం దాంట్లో మృగము సముద్రంలోకి వచ్చే మృగము భూమిలో నుండి వచ్చే మృగము దేనికి సాదృశ్యం గర్వించే ఆ యొక్క నెముక నిదరికి సాదృశ్యం సైతానికి సాదృశ్యం లేక చెప్పాలంటే ఈ మృగానికి మానవ మనసు అనుగ్రహరించిన దేవుడు మానవ హృదయం అనుగ్రహించాడు కాబట్టి ఈ మృగము మనిషితో పోల్చబడింది అంకొక సూచన అది కాబట్టి నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారము నీ ది హెచ్చుడు ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్న నెముక ఆ యొక్క లవోదీయ సంఘం గురించి నువ్వు అనుకుంటున్నావు నేను ధనవంతుడిని ధనవృద్ధి చేసుకున్నాను నాకేమీ కుదరలేదు అనుకుంటున్నావు కానీ అమాంతంగా ఓవర్ నైట్ మాయమైపోతాయి అన్ని కొట్టుకొని పోతాయి ఎవడు కూడా తిరిగిన సమయంలో తెలప్రలం వచ్చి వారిని అందరినీ కొట్టుకొని పోయాను బుద్ధి రావాలా అంటున్నాడు పద్దెనిమిదవ బుద్ధి ఉంటేనే కానీ నువ్వు మాట్లాడవు తె మాట్లాడతారు అన్న విషయం ఈ వాక్యం జ్ఞాపం చేస్తుంది మనకి గర్వంతో మనం మాట్లాడుకోవద్ద విషయాన్ని జ్ఞాపం చేస్తుంది అయితే ఎవరు ఈ రీతిగా మాట్లాడుతున్నారు చెప్పండి ఎవరు ఎవరు మాట్లాడతారు బబ్బులో నన్ను చెప్తున్నా కానీ కరెక్టే అంత ధీమాగా ఎట్లా చెప్పగలవు బబులోను అనేసి అంటే ఏషా గ్రంథం చూడండి ఒకసారి ఏషా గ్రంథము నలభై అధ్యాయం కొంచెం సేపట్లో నేను వాక్యాన్ని ముగిస్తా ఏషా గ్రంథము నలభై అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం చూడండి ఏషాగు గురించి మాట్లాడుతుంది ఇక్కడ ఎట్లుంది ఈరోజు కాబట్టి సుఖాసక్తులార సుఖాస సుఖ ఆసక్తురాలయవై అంటే స్త్రీ గురించి మాట్లాడతాడు సుఖ ఆసక్తి కలిగిన స్త్రీ అని చెప్తాను కాబట్టి సుఖ ఆసక్తురాలవై నిర్భయంగా నివసించొచ్చు నిర్భయంగా ఉన్న నాకేం కాదులే అమాంతంగా ధైర్యంగా ఉన్న నేను కాదులే నివసించొచ్చు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరిను లేరు ఇక్కడ వచ్చారు నేను సర్వదా దొరసాని స్త్రీ గురించి మాట్లాడతాడు నేను సర్వదా దొరసాని ఎందులని నీవు అనుకుని వీటిని ఆలోచింపకపోతేవి బుద్ధి మాటలని వాటి ఫలం ఏమో ఉన్నా మనసు నాకు తెచ్చుకొనకపోతేవి పాత నిబంధన కాలంలో ఏం జరిగిందో నువ్వు గ్రహించకపోతేవి కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయంగా నివసించచ్చు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరు లేరు నేను విధురాలనే కూర్చుండను పుత్రశోకము నేను చూడనని అనుకుని చుండవు ఈ మాట ఒక్క దినంలోగా అమ్మాంతంగా జలప్రలం వచ్చి ఒక్క దినంలోగా ఒక్క నిమిషం ను వైదవ్యమును వైదవ్యం అంటే వైదవ్యంలో ఈ రెండును నీకు సంభవించను పితృశోకం అంటే ప్రభుని పోగొట్టుకోవడం కుమారుని పోగొట్టుకోవడం వైధవ్యం అంటే నీకు భర్తలేడన్నట్టు నీకు సంభవించను నీవు అధికముగా శకుందము చూచినను అత్యధికమైన కర్ణ పిశాచ్య తంత్రమును నీవు ఈ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చినాయి ఈ శకుందము కర్ణ పిశాచ్య తంత్రం నేను కొన్ని సంవత్సరాల ఒక వాక్యం చెప్పిన క్రైస్తవ మంత్రం క్రైస్తవ సంఘంలో చెప్పే ఆ యొక్క ప్రవచనాలన్నీ నీకు నీకు అంత సమృద్ధి కలుగుతుంది దేవుడు నేను సంపూర్ణంగా ఆశ్రయించను నీకు ఏ కొరత ఉండదు నేను నీకు బహుగా దేవుడు ధన ధన వివృద్ధి కలిగిస్తుంది దేవుడు ఆస్తి అంతస్తులతో నేను దేవుడు ఆశ్రయించబోతున్నాడు ఇవన్నీ కర్ణపిసాచి తంత్రం లేవని ఏమంటారు దాన్ని ప్రాస్పెరిటీస్పల్ అంటారు ఇంగ్లీష్ లో వరని చెప్పగలరా తెలుగు లేమంటారు ప్రాస్పెరిటీ హాస్పిల్ని విషయం దీర్ఘకాలిక ఆత్మీయ స్థితిలో ప్రపంచాత్మకాలు ఉన్న మతపదాన్ని క్రైస్తూ వస్తున్నాం అంత పోగొట్టుకుంటుంది ముసలి ప్రాణంలో పిల్లల్ని పోగొట్టుకుంటే ఎంత భయంకరంగా ఉంటుంది మహించ నిం ఎవరు వీళ్ళు ఈ స్త్రీ ఎవరు చెప్పండి ఎవరు చెప్పగలరు చూడండి నలభై ఏడవ తేను మొదటి ప్రశ్న కన్యగా అయిన బబులోను కన్యక చర్చ్ కన్య కన్యక క్రిందికి దిగి మంటలో కూర్చుండము ఈ మీద మంట రాబోతుంది మొదటి బూర నుంచి మొదలుకొని ఆరవ బూర వరకు మంట చూస్తాం మనం అగ్ని మంటలో కూర్చుండము కల్దీలకు మారి సింహాసనము లేకయ్యే నేల మీద కూర్చుండము పోగొట్టుకుంటావు నీ సింహాసనం నీ అవివాహం అంతా నీవు మృదువుని అయినను సుకుమారి పని అయినను జనరల్ ఇక మీదట చెప్పరు ఎంత భయంకరంగా కష్టపడబోతుంది క్రైస్తవ జీవితం అని రెండవ వర్షం ఇవన్నీ నేను ఇంకా మీకు చూపించాను మీరు ఇంటికి తర్వాత ఓపిక తొంగి వీటన్ని విద్యంగా ధ్యానించండి ఒక స్టూడెంట్ పరీక్షకు వరకు సిద్ధపడినట్లు ధ్యానించండి నేను అది సీక్రెట్ నేర్చుకున్నాను బయబుల్ చదవడం లేకపోతే పొద్దులు లేసేదో ఆచారప్రదంగా చార్జేసి వెళ్ళిపోతుంటా ఎవరైనా వాక్యం చెప్పుకుంటే అప్పుడు సిద్ధపడతూ ఉంటారు కష్టపడతా అది కాదు ప్రతిరోజు ఉదయం లేస్తేనే ఫస్ట్ వాక్యం సిద్ధపరచుకొని నోట్స్ రాసేసుకుంటా ఈరోజు ఎక్కడ చెప్పాల్సి వస్తుందో వాక్యం ఎవరు తెలుస్తారో తెలియదు రెడీగా ఉంటాను ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు ప్రతిరోజు ఉదయం చేసి నేను ఫస్ట్ వాక్యం సిద్ధపరచుకుంటాను ప్రాధాన్యత కానీ ఒకసారి రెండు సార్లు మూడు వాక్యాలు సిద్ధపడతా రెండు మూడు రోజుల కొరకు ఈ రోజు కాకపోతే ఈ రోజు అయిపోయిందనుకో మళ్ళీ రేపు వెళ్ళిండట్ల ముందుగా చేయలేరు రెండు సార్లు రెండు మూడు ప్లేసెల్లో మీ వాక్యం రెండు మూడు ఇళ్ళు దర్శిస్తే రెండు మూడు పాత్రలో వాక్యం చెప్పాల్సి వస్తుంటుంది అట్లా రెడీగా ఉంటాను కాబట్టి దేవుడి విషయం మనకు జ్ఞాపం మొదటి వర్షంలో కన్యాక అయిన బబులోను పరిస్థితి ఏంది మటిలో కూర్చుండబోతున్నావు నీ సింహాసనం కింద పడబోతున్నావు కల్దీల కుమార్తె ఈ పరిస్థితి ఏంది ఇక మీద నేను బరు నేను మీ ఈ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది నువ్వు ఒక పని మనిషి లేదా నీ జీవితంలో అంత భయంకరంగా కష్టపడాల్సి వస్తుంది కామన్ అలా రోడ్డు మీదకి అన్న విషయం గార్పందిస్తున్నాయి కదా దనిల్ గంధం నాలుగెం టిఫిట్స్ అని ముగిచ్చేస్తా ఇదంతా ఈ మృగము దేనికి సంబంధించింది లేదు ఈ మృగం ఈ మృగము మనిషికి సంబంధించింది చాలా మంది ఏదో వికృతమైన మృగాలు రాబోతున్నాయి అనుకుంటారు కానీ అది పిచ్చి పిచ్చిపోలేదు పదహారవ చాలే దాని గండము నాలుగవ అధ్యాయము పదహారవ చూ ఏడు కాలములు గరిచే వరకు వానికి ఉన్న మానవ మనసునకు బదులుగా పశువు మనసు వానికి కలుగును క్రైస్తవ సంఘము ముందు మానవ మనసు కలిగింది మిగత సమప్తి కష్టపడితే పశువులాగా తయారైంది ప్రపంచమంతా మృగంలాగా తెరండి ఈరోజు ఎక్కడ ప్రేమ లేదు అక్రమం విస్తరించింది అనేకుల ప్రేమ చల్లారిపోయింది ఎక్కడ చూసినా పశువు ఎక్కడ చూసినా పశువు తనమే ఒక్కసారి నువ్వు బయటింపు మార్కెట్ లో ప్రేమ ఉండదు ఎవ్వరికి కూడా నీ మీద జాలి పైగానే ఉండదు బహు భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం పూర్వీకుడు ఎంత అదృష్టవంతులు మన తాతలు తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు ఇది నాది వాళ్ళు చూడకుండా కానీ మనల్ని ఎందుకు ఇటువంటి భయంకరమైన దినాలు పెట్టండి ఘోడమైన భయంకరమైన మృగపు కాలంలో ఎందుకు పెట్టండి దేవుడు ఎవడు చేయని విధానంగా సేవ చేయమని నీకు స్పెషల్ సేవ అప్పగించండి కాబట్టి కాంప్రమైజ్ కాకుండా చేసుకుంటా ముందుకు వెళ్ళు ధైర్యంగా ఎదుర్కో వీటన్నిటిని అటువంటి కృపాన్ని ప్రభు మీకు అనుగరించడం వచ్చే వారం ఈ యొక్క మృగానికి మరికొన్ని విషయాలు చూపించి ప్రభు చిత్తమైతే ఈ యొక్క పదమూల అధ్యాన్ని ముగించి కొన్ని వెళ్ళిపోతాం పద్నాలుగవ అధ్యాయుకి వస్తే మళ్ళా లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన బోధ స్టార్ట్ అవుతుంది పోయించుకోండి లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన బోధ నాలుగో గుంపులు ఎప్పుడు బయట ఉంటుంది మొదటి మూడు గుంపులు లోపల ఉండి సమలకుండా పోతా రెండు గుంపులు శాశ్వతంగా నరకాల పోతాయి మూడో గుంపుని అగ్నికుండా దేవుడు బయటకు తీసుకొస్తుంటే నాలుగో గుంపు ఎప్పుడు ప్రభుత్వ పాటు కలిగి అతనితో పాటే తిరుగుతూ ఉంది ఆయన అక్కడ వెళ్తుంది ఆ గుంపులను ఉన్న నాలుగు పద్నాలుగవ అధ్యాయంలో ఈ లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన మరి విశేషమైన సత్యాలను మనం చెడబోతున్నాము అంటే కృక్కుణ్ణ ప్రభులు మనకు అనుగ్రహించాలా సంబంధించిన బోధ ముగిస్తే లక్ష నలభై నాలుగు సంబంధించిన బోధ ఏదో ఒక రోజు నేను వీటన్నిటిని తిరిగి చూపిస్తూ ఈ నాలుగు మృగాలకు సంబంధించినవి కొద్ది చెప్పాలంటే ఏడు మృగాలు ఇవి ఏడు వీటన్నిటిని ఎప్పుడు మనకి రిలీజ్ చేసేటప్పుడు మనం వాటన్నిటిని చూస్తుంటాం దీని మీ వ్యక్తిగత జీవితంలో ప్రయాసపడింది వీటి ఎందుకని చెప్తున్నానంటే ప్రపంచమంతట ఏ చర్చ కూడా వీటిని చూస్తలేదు గొప్ప చర్చలు అద్భుతాలకి ప్రాధాన్యస్తున్నారు స్వస్థతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తలేదు ప్రకటన గ్రంథంలోనే వాక్యాలనేది ఏ ఒడు అవి ధ్యానించేవాడు ధనియుడు వాక్యం చెప్తుంది కాబట్టి నువ్వు ధ్యానించడం నేర్చుకో దీర్ఘంగా ఎప్పుడు ఫ్రీ టైంలో తప్పుడు కూర్చోండి సినిమాల ముందు టీవీల ముందు కూర్చోకండి వాటిని తృణీకరించుకొని ప్రభు వాక్యంలో నానబడండి నిర్మలమైన ఉదకం ఇది ఉదకం అంటే నీళ్లు దేవుని వాక్యములో చల చలించ చలించే విధనం లేదు నిర్మలమైన వాక్యం ఆ వాక్యం చేత స్నానం చేయబడ్డ వారిలా అటువంటి కృపా భాగ్యాన్ని ప్రభు మీకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను పరశుద్ధు వేవా మహోన్నతడుగు తండ్రి మీకే వదనాను గొప్ప తండ్రి ఎవరు వీటిని మాకు బయలుపరచగలరుద్దలు విప్పిన వాళ్ళు మీరే ప్రభు వ్యూహానుభక్తుని ఏడుస్తున్నాడు ఎవ్వరు లేరా ఈ సృష్టిలో ఈ మొదలు విప్పేవాళ్ళు పుస్తకాలు పర్లేక ముందు ఏడుస్తుంటే బ్రోభ మీరు చూపించినారు పదింపబడ్డ యోగ్యుడు ఈ మొదలు విప్పగలడు మా కొరకు మీకు ఒక ఐదనంగా మీ ప్రాణని. పెట్టినారు మీరు అవి విప్పి మా కళ్ళు ఎదుట పెట్టి చిన్న పిల్లలకి కథలు నేర్పించినట్లు మీరు మాకు నేర్పిస్తున్నారు వీటిని ఏసయ్యా మీకెంతో వందనాలు ఆసక్తి తిటిని నేర్చుకొని ప్రభావ అందులో లీనం అవలాగనే సేపడండి బహుదీర్ఘంగా వాటిని ధ్యానించి ప్రవ్వ మేము చూచేలాగన మా యొక్క ఆత్మీయ నేత్రంలను విప్పండి మేము చూసిందేగాక అన్నింటికి చూపించాలి అటువంటి భాగ్యాన్ని మాకందరు కనుకరించి మంచి ధర దయచేసి వే క్లేస్ ని సరించాలని సేపడండి వాక్యం వీట్లు మనందరినీ ఆశ్రించి సర్వసత్వంలో నడిపించమని ఏసుక్రిస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ మన ప్రభు ఏసు సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక ఆ మెన్